స్తోత్రం నేన పరిశుద్ధుడ మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్తైన ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన ఈ రాసు ప్రభ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభ యేసు ప్రభ ఎంతగానో ప్రేమించిన ప్రభ పొద్దు నుంచి రాత్రి మమ్మల్ని ఎంతగానో కాచికాపాడి భద్రపరిశు దేవానికి స్తోత్రం నాయన ఇచ్చిన అవకాశంలో యశసు ఏసు కృష్ణ నామంని పరిశుద్ధం గుడి నేను సూతించాల ప్రభా అంట శక్తిని మాకు దయచేయండి ప్రభా రానబిడి తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఎవరైతే ఏ ప్రాంతంలో సేవలో వాళ్ళ పడుతున్న అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి ఏసు ప్రభానికే గొప్పగా వాడుకొని మైమ పొందండి సయ్య ఏసు ప్రభానికే ఈ పాటల దారి మీరు పొందండి దేవా వాక్య మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా బలపరచండి దీవించ ఆశీర్వదించండి అయినా నీ రాకడెత్తి త్వరలో ఉంది కనుక ప్రభావ మేము సిద్ధపడాలా అనేక మందిని మేము సిద్ధంగా తయారు చేయాలా అలాంటి శక్తి నీ కృపణ భాగ్యాన్ని మాకు దయచేసి నీ రాకడికి మనందరినీ సిద్ధపరచుకోమని తండ్రి ఆ మెన్ చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా आरादించक ने ले नैया येशया येशया येशया येशया येशया येशया యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేకా నిన్ను నమ్మి నాట్లు నేను వేరే ఎవరి నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేకా నానందం కోరేవాడా నాశలు తి వాడానంద కోరేవాడా నాశలు తి వాడా నిజమైన ప్రేమానిధి నిజమైనా ధన్యతనాది ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకైనందు పశ్చాతాపము కలిగే నాలో నేను పాపిన ని్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటే నీ అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటే ీకిష్ట మైనా దారి కనగంటి నీ తుచేరీ ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు నేను నీ ముందర తలయలే క్షమించగలిగే గల్గేని మనసు ఓదా చింది నా రధనలు పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే మనసు ఓదా చిందినా रतनलो न हृदयमु नीतांदी नीको वेरय मनले ननी न हृदयम नीतांदी नीको वेरय मनले ननी अतिशय चेद नित्यमु Ninnne kaligun nanduku. Yesaya, yesaya, yesaya, yesaya. Yesaya, yesaya, yesaya, yesaya. Neluche yaka nivu undale vayya. రాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయ కండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా అలలు ప్రార్థన చేస్తాం పరిశుద్ర దేవా మీకు వందనాలనైనా మహోనతులకు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రభావ ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ ఖర్చు కాపాడినైనా మీ సన్నిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి మీరు మక్కించినందుకు మీకు వదనాలి ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినవన్నైనా మీ దగ్గర తీర్చవారిని మీరు తోసుకొచ్చారనైనా మొత్తం మాట్లాడండి బలపరచండి తండ్రి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ మేము కాలం చివరి కాలం అనేసి అనేక ప్రొఫెషనల్ జ్ఞాపకం చేస్తున్నాయి మరియు విశేషంగా మత్ సువార్త ఇరవై అధ్యాయంలో మీరు అనేకమైన సూచనలు చూపించినారు అవన్నీ నెరవేరినాయి ప్రభావ కాబట్టి ఇక చివరి అంచుకి మేము వచ్చేసినాం యుగపు చివరి అంచు భాగానికి మేము వచ్చేసినాం ఏ క్షణంలో ఇది ముగిస్తుందో తెలియదు కానీ ప్రభ ప్రతి క్షణం మేము సిదాపడు లాగానే సరిపడమని అవును ప్రభ పెండుకనుడు వచ్చే సమయానికి ఆ ప్రభా బుద్ధి లేని వారి దగ్గర నూనె లేకపోయాయి కాబట్టి వారి దివిటిలో ఓ ప్రభు వెలగలేదు కానీ బుద్ధి గల వారి దివుటీలు చక్కపరుచుకున్నారు అందుకు ప్రభావ వాళ్ళ దివిటీలు అవును ప్రభ మరియు మాకు అనేక పర్యాలు ఈ యొక్క దివిటిలకు సంబంధించిన విషయాలు చూపించినారు ఎక్కడ మేము ఆరిపోతున్నామని అందుకే ప్రభా బలిపీపీఠానికి సంబంధించిన ఉత్పాను మీరు మాకు చూపించినారు ప్రార్థన ఉపాసాలు ప్రభా పరిశుద్ధమైన జీవితము సమర్పించుకున్న జీవితము ప్రభా వాక్యపు ధ్యానం ఈ మూడు విషయాల గురించి మీరు అనేక పర్యాలు మాకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు నేను వీటిని సమాధాన పడకుండా వీటిని తర్మల్ని మేము భడిస్తున్నాం అనుకరిస్తున్నాం వాటిని పాటిస్తున్నాం ప్రభావ అందుకు వరకు అంతగానే మీరు ఇంతవరకు మళ్ళీ వాటన్నిటిని బట్టి మీకు వదనాలు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం పట్టణ గ్రంథంలోని విషయాలను మేము కొన్ని సమాచారం నుంచి ధ్యానిస్తున్నాం ప్రభావ కూడా చివరి భాగానికి వచ్చేసినాయినైనా కాబట్టి ప్రభ వాటిని సంపూర్ణంగా మేము అర్థం చేసుకొని అనేకులకు చూపించాలా ఎందుకంటే ఈ గుంపులో అనేకులకు మీరు బోధించమని మీరు మాకు హెచ్చరించినారు వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఒక తనమని విద్యార్థి తన స్కూల్లో ఏ రీతిగా నేర్చుకుంటాడో ఆ రీతిగా వీటిని మేము నేర్చుకొని మా యొక్క పరీక్షలకు సిద్ధపడాలా పరీక్షలో మేము విజయం పొందాలా టాప్ స్కోర్స్తో మేము పాస్ కావాలా మంచి మెప్పు మేము పొందాలి మీ నుండి అటువంటి సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని ఈ యొక్క నూతనమైన అభిషేకం చేత అభిషేకించండి అవును ప్రభావ ఆ యొక్క తను మళ్ళీ వీటన్నిటిని గ్రహించాలా ముఖ్యంగా ప్రభ బైబిల్ని మీరు చూపిస్తున్నారు ఇసాకారు కుమారుని ప్రభ సూచనలను కాలంలో గ్రహించగలిగే ఆత్మ పొందుకొని ఉన్నారన్నారు మళ్ళీ అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి వీటన్నిటిని మేము చూసి దాన్ని గ్రహించి అనేట్లకు చూపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆన్ మేము ఈరోజు జూన్ పదకొండవ తారీఖు రెండు సంవత్సరం బైబిలోనియన్ గిరిగౌరన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదహారవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాము పదహారవ అధ్యాయము కూడా చివరి దశకి మేము మనం వచ్చేసినాం ముఖ్యంగా ఈ గ్రంథం పదహారవ అధ్యాయంకు వచ్చినప్పుడు అక్కడ మనము ఆ యొక్క పోయిన వారము కాబట్టి దానికి ముందే మనం చూసుకున్నాము అక్కడ ఆ ప్రకటన గ్రంథపు పదహారవ అధ్యాయపు చివరి భాగానికి వచ్చినప్పుడు ఆ మూడు ఘట్ట మరియు అబద్ధ ప్రవక్త దాని వాటి గురించి మనం అక్కడ ధ్యానిస్తాం ఘట సర్పము క్రూర మృగము అబద్ధ ఈ మూడిటి గురించి ఇది గతంలో నేను చూపించిన ఎక్కడ అంటే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం కాబట్టి ఒకసారి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం వెళ్ళినాక తిరిగి ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయానికి మనం వస్తాం పదమూడవ అధ్యాయంలో మీరు ఏం చూస్తారంటే మొదటి వచ్చినంలో దానికి ముందు మనకు తెలుసు పన్ అధ్యాయము లోని స్త్రీ లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్న అంశం గురించి మనం ధ్యానించినాం అది లక్షా మందికి సాదృశ్యము తన సేవ ఎటువంటిది అనేది చూపిస్తాడు ఆ స్త్రీకున్న సూచనలను లేక చిహ్నాలని తన తల మీద కిరీటము ఆ పోలినడం తన కాళ్ళ దగ్గర తన తల మీద సూర్యుడు తర్వాత నక్షత్రములు తన కాళ్ల దగ్గర చంద్రుడు ఉండడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి కాలంలో సూచనలను అర్థం చేసుకుండే సేవకులు వీళ్ళందరూ వీరికి బహు జాగ్రత్తగా పరిశీలించి గ్రహించేవాళ్ళు తర్వాత వీళ్ళంతా ప్రసవేదన పడుతున్నారు అంటే వీరంతా సువార్థ పనిచేసేవాళ్ళు దేవునితో సంభాషించి ఆయనతో పాటు నివసించి పరిశుద్ధ పర్వతం పాటు కూర్చొని అతనితో సంభాషించి ఈ లోకంలోకి వచ్చి అనేకుల జీవితాలలో యేసు ప్రభుని ప్రవసి ప్రసవించే వాళ్ళన్నట్టు వీళ్ళు వేదనలు పడతా ఉంటారు వీరికి ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ రక్షణలు నడిపించాల మనుషులకి ఏశ్వని చూపించాలనే కాంప్రమైజ్ కానట్టు మతపర మతపరమైన క్రైస్తవులు ఎట్లుంటారంటే నేను రక్షణ పొందినా నా దగ్గరే పెట్టుకుంటా ఏశ్వరవుని కానీ వాళ్ళు ఎప్పుడు అటువంటి వారిని కని గొడ్రాలంటాం అన్నట్టు కానీ ఇక్కడ వీళ్ళు ప్రసవించడానికి సిద్ధంగా ఉండే వీళ్ళు లక్ష మంది పన్నెండవ అధ్యాయంలో అయితే ఆమె ఎంతగానో ప్రయాసపడి ఆ సేవకులందరూ కష్టపడి అనేక ప్రాంతాలకు పోయి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులని బాప్తిజం ఇచ్చి అనేకులని శిష్యులుగా తయారు చేస్తున్న వీళ్ళు అయితే వీరు రక్షణకు నడిపించిన వారి మీద ఈ దుష్టుని పని ఎట్లా ఉందని అడిగితే పన్నెండవ అధ్యాయ భాగం అయితే ఆ యొక్క శిష్యుని మృంగనికి వాడు ప్రయత్నించినట్టు మనం అక్కడ చూస్తాం దాని తర్వాత ఆ స్త్రీ వెంట వాడు ఆయక యొక్క నీళ్లను కక్కినట్లు మనం చూసినాం పన్నెండో అధ్యయం ఇవన్నీ మృత నది ఇదంతా అబద్ధ బోధకు సంబంధించింది ఆ అబద్ధ బోధకి ఆ మగ శిశువు లేక గొప్ప జన సమూహం అందరూ కొట్టుకొని పోతున్నారు అనేసి నేను చూపించిన అంటే ప్రపంచమంతటా అబద్ధ బోధతో నిండి ఉంటది మతపరమైన జీవితం అబద్ధ బోధలో కొట్టుకొని పోతా ఉంటది కానీ ఈ స్త్రీ మటుకు దానికి రెక్కలు ఇవ్వడం వలన ఆమె ఎగిరిపై లో ఒక స్థావరం ఆమె కొరికి ఏర్పరచబడింది అక్కడ ఆమె కొరకు ఆహారం కూడా సిద్ధపరచబడింది కాబట్టి లక్షా మంది ప్రయాసానికి తగినట్లు దేవుడు వారిని ఎప్పుడు కాచి కాపాడుతుంటాడు సైతాన్నించి ఆ మృగానికి దొరకనీయకుండా కాపాడుతూ ఉంటాడు తర్వాత ఆమెకి ఎప్పుడు పోషణ ఉంటది ఆత్మీయ స్థితిలో ప్రకృతి సహజంగా కూడా కానీ ఒంటరి జీవితం ఒక్కతే ఎక్కడనో అరణ్యంలో ఉంటుంది అది సేవా జీవితం అన్నట్టు లక్ష నలభై నాలుగు వేల మంది ఒంటరిగా ఉంటారు వారి జీవితాలలో వారి కుటుంబ జీవితం అంతే కానీ రక్త సంబంధికులతో పాటు కలిసినప్పుడే కానీ వారు ఎక్కడ ఉన్నా కానీ వారి ఒంటరి జీవితమే వారిని ఎవరు గుర్తించారు ఎవరు వారిని ముచ్చుకోరు వారి నుండి సహాయం పొందిన వాళ్ళు కూడా వారిని ఇతరుండి ఉంటారు అన్నట్టు కాబట్టి అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇవన్నీ అక్కడ రాసిపెట్టింది ఏ తన సొంత తన సొంత కుటుంబికులే తనను తృనీకరించారు నా అన్న వాళ్ళే నన్ను త్రునీకరించు అంటాడు కాబట్టి అవన్నీ అతని జీవితంలో నెరవేరినాయి ఈ లోకం మిమ్మల్ని ద్వేషించను ఎందుకంటే మొదట అది నన్ను ద్వేషించను అంటాడు కాబట్టి ఒంటరి జీవితంలోనే ఉంటుంది ఈ యొక్క మంది కానీ గొప్ప జన సమూహము కలిసి ఉంటారు అన్నట్టు వాళ్ళు శాస్త్రులతోనూ పరిసరాలతోనూ సర్దుకలతోనూ కలిసి ఉంటారు అంటే సర్పములతోనూ తేళ్లతోనూ కలిసి ఉంటారు ఆ యాచకులతోనూ దాని తర్వాత పెద్దలతోనూ కలిసి ఉంటారు అంతా ఎంటర్టైన్మెంట్ అయిపో అన్నట్టు వీళ్ళు కాబట్టి వారికి ఆహ్లాదకరమైన జీవితం అవసరం ఎంటర్టైన్మెంట్ అవసరం ఈ లోకంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంటర్టైన్మెంటే ఏ రోజు కూడా ప్రభు సన్నిధిలో కూర్చొని ఉపాసం ప్రార్థన చేసి ఆయనతో సంభాషించాలా ఆయన స్వరం వినాలా ఆ యొక్క పర్లోకపు పరలోకానికి ప్రయాణమే రావాలా ఇటువంటి ఆశ ఎప్పుడు ఉండదు అన్నట్టు ఇది ఏదో జస్ట్ ఒక విశ్వాసం ఉంటే చాలు అన్నట్టుంటారు కానీ అది క్రియారూపకంగా చూపించుకుంటే జీవితం కాదన్నట్టు గొప్పజన సమూహం ఆ మొదటి రెండు గుంపులు సర్పంలి అవన్నీ ఆచారబద్ధంగా ఉంటాయి వారికి ఏదో పొజిషన్ వాళ్ళని ఏదో స్పెషల్ గా పిలుచుకుంటే దేవుడు అనుకుంటారు కానీ వాళ్ళు మిమ్మల్ని నేను ఇవ్వని మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు ఎంతగా ప్రయాసపడినా కానీ ఆ దినంన మేము ఇది చేయలేదు మీరు ఎవరో నా తెలియదు నా ఇద్దరించి పొండి అంటాడు అక్రమం చేయవలరా మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు కానీ ప్రభువుకు తెలుసు మనమందరం ఎటువంటి వాళ్ళం అనేది కాబట్టి ఆ ఘట సర్పము ఈ స్త్రీ ఎగిరిపోవడం అంటే స్త్రీని దేవుడు తప్పించడం మనం అక్కడ చూస్తూ ఉంటాము అది కోపంతో ఆ నది ఒడ్డున నిలబడి ఉందనేది నేను పన్నెండవ అధ్యాయ చివరి వశ్రాలు చూపించిన అంటే ఊహించుకోవాల్సింది ఏంటంటే నది ఒడ్డున ఉండడం అంటే నది అంటే నీళ్లతో పోల్చబడింది అప్పటికే మునిగిపోయిన గొప్ప జన సమూహం అంటే మతపరమైన జీవితం అంతా అబద్ధ బోధలో మునిగిపోయింది ప్రపంచం అని ఆ పన్నెండవ అధ్యాయం చివరి వస్త్రం చూపిస్తుంది మనకి ఇప్పుడు ఆ మునిగిపోయిన ఆ మృత నదిల నుంచి మృగాలు బయటికి రావాలా అదే పదమూడవ అధ్యాయం చివరి భాగం మొదటి భాగం చూడండి మరియు పది కొమ్మలను ఏడు తలలు ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చిన చూచి తిని అంటే ఎప్పుడైతే మతపరమైన జీవితము సంపూర్ణంగా అబద్ధ బోధలో విడి నానిపోయి ఉంటుందో అందులో నుంచి ఆ క్రూర మృగం బయలుదేరుతుంది ఈ లోకాన్ని పరిపాలించే మృగాలు ఇవన్నీ అయితే ఆత్మీయ మనం చూస్తాం ఎందుకంటే ఈ బైబుల్ కామెంట్రీస్ మీరు యూట్యూబ్స్లలో చూస్తే టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది వాక్యాలు వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే దేశాలకు సంబంధించిన బోధలు చూపిస్తూ ఉంటారు రకరకాల దేశాలకు సంబంధించిన బోధలు చూపిస్తూ ఉంటారు కానీ మనకు చూపించండి దేవుడు ఇవన్నీ లోపల జరుగుతున్నాయి బయట కాదు ప్రకృతి సహజంగా జరగచ్చు ఎందుకంటే రెండంచెల వాడిగల కట్టగా అది ప్రకృతి సహజంగా చూపిస్తూ ఉంటది ఆత్మీయంగా కూడా చూపిస్తూ ఉంటుంది కానీ మనకి ఆత్మీయమైనది బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయి ఆల్రెడీ నెరవేరినాయి కూడా కానీ ఆత్మలో నెరవేరే అన్ని పోగొట్టుకుంటుంది క్రైస్తవత్వం ఎందుకంటే అది ఇంకా శరీరంగానే ఉన్నది అది ఇంకా శరీర ఉంది ఆ శరీర కోరికలనే తీర్చుకుంటా ఉంది పండుగలు నియామక దినములు సబ్బాతులు అమావాస్యలు ఇటువంటి అన్ని ఆచారాలు చేసుకుంటా పెండిళ్ళు చేసుకుంటా పెళ్లికి ఇచ్చుట నారు నాటుత అమ్ముట కొనుట బిజినెస్లు ఇండ్లు కట్టుకోవడం ఇవన్నీ ఈ ఈ ఈ లోకాతీతమైన జీవితం అంతా యథవిధిగా ఉందన్నట్టు క్రైస్తవత్వం అది మనకు ప్రభు చూపించింది మత వార్త ఇరవై అధ్యాయంలో అంతా యథవిధిగా ఎంటర్టైన్మెంట్ చూపించుకుంటూ వెళ్ళిపోతారు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ ప్రేయర్ వాళ్ళు చేస్తాడు వారాలు ఎవరికి అటువంటి తీవ్రమైన ఆసక్తి ఉండదు రియల్ గా ఇవన్నీ నిజంగా జరిగేది ప్రభుత్వ సహవాసం అనేది నిజమైంది అన్న విషయం వాళ్ళు ఎప్పుడు గ్రహించారు ఎందుకంటే వాళ్ళకి అటువంటి బోధ లేదు ఎక్కువ ప్రసంగాలు చేస్తుంటారు చర్చస్లలో కానీ అద్భుతాలు ఎక్కడ కనిపించవు మనుషులకి అనుభవాలు ఉండవు ఆత్మీయ అనుభవాలు ఉండవు కృపవారాలు ఎక్కడ కనిపించవు చర్చెస్లలో ఒకవేళ ఉన్న అక్కడంతా అప అబద్ధమైన బోధ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇక్కడ ఒక మృగాన్ని మనం చూస్తున్నాం ఈ ఘట సర్పం ఏం చేసింది పన్నెండవ అధ్యాపు చివరి భాగంలో అది ఆ సముద్రపు ఒడ్డిన నిలబడింది అంటే అప అపవిత్రమైపోయిన ఈ గొప్ప జన సమూహం నుంచి ఈ యొక్క క్రొత్త మృగం బయ వస్తుంది అంటే ఆల్రెడీ ఒక ఘట ఉంది ఘట ఇప్పుడు ఈ క్రూర బయటికి తీపించుకొని చూడండి అక్కడ నేను చూసిన మృగము చిరుతపులిని పోలి ఉండాను కాబట్టి తేళ్ళ సాదృశ్యమని నేను చూపించిన గతంలో దాని పాదములు ఎలుగు బంటి వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది కాబట్టి సింహపు నోరు దాని దానికి దానికి ఆ ఘట తన బలమును ఇచ్చింది తన సింహాసనం ఇచ్చింది గొప్ప అధికారం ఇచ్చిందని చూపించిన గతంలో కాబట్టి ఘట ఏం చేస్తుందంటే ఈ మృగానికి దాని శక్తిని ఇస్తుంది ఈ మృగం ఎట్లు ఉందంట చిరుత పులి అంటే పరిగెత్తేది గోర్లు ఉంటాయి పండ్లు తేజుకుంటాయి ఎలుగు మట్టి కూడా తేజుకుంటాయి దాని తర్వాత సింహపున్నోరు ఇవన్నీ పండ్లకి సంబంధించింది అన్నట్టు అంటే పొడుచుకొని తినేడుది కాబట్టి ఈ తేళ్లకి సంబంధించింది ఈ ముందు తేళ్లని అంటే ఇదొక మతపరమైన గుంపు ఈ గొప్ప జన మీద పడి వాళ్ళని దోచుకుండేడుది అన్నట్టు ప్రపంచం అంతటా కాబట్టి ఇది రెండు మొదటిది ఘట సర్పము రెండవది క్రూర మృగం ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మూడవ మృగము అంటే రెండవ మృగం అది మొదటిదైతే మొదటి మృగము వచ్చే సముద్రం నుంచి బయటకు వస్తున్న మృగము రెండవది పదకొండవ వర్షాల మనం చూస్తాం మరియు భూమిలో నుండి మరి ఒక పైకి వచ్చడం నేను చూచి కాబట్టి భూమి సముద్రము ఇవన్నీ మతపరమైన జీవితానికే సాదృశ్యం అని గతంలో ఎన్నిసార్లు నేను చూపించిన భూ సంబంధమైనవన్నట్టు ఇవన్నీ కాబట్టి అయితే ఈ రెండు మృగాలు ఒకటే ఎందుకనే ఆ రికార్డింగ్ సార్ మీరు చూస్తే అర్థం చేసుకుంటారు ఎందుకంటే చూడండి పదకొండు వర్షం మరియు భూముల నుండి మరి క్రూర మృగము పైకి వచ్చినట్టు చూచుతుంది గొర్రపిల్ల కొమ్ము రెండు కొమ్ములు దానికి కాబట్టి ఇక్కడ గొర్రెపిల్లతో పోల్చబడింది అంటే మతపరైన జీవితం అది ఘట వల్లే మాట్లాడుచు అంటే అది ఫస్ట్ కట్ట సర్పం లాగుంటది ఎందుకంటే దాని నీళ్లు దాగింది కాబట్టి బాగా అది కక్కిన నీళ్లు దాగింది కాబట్టి దాని వాక్యాలే దీనికి దాని బోధనే దీనికి వస్తుంది ఈ మతానికి తర్వాత పన్నెండు చూడండి పన్నెండులో అది ఆ మొదటి క్రూరముగంకున్న అధికారపు చేసలని దాని ఎదుట చేస్తున్నది అంటే ఈ రెండో మృగంకి కూడా మొదటి మృగం గుణగణాలే ఉన్నాయి అంటే ఇవన్నీ ఒకటే అనే విషయానికి దేవుడు మనకు చూపిస్తుంది ఇక్కడ మూడు ఆత్మలు కనిపిస్తున్నాయి ఒకటిది ఘట సర్పం ఆత్మ రెండవది సముద్రం నుంచి బయటకు వచ్చిన మృగము యొక్క ఆత్మ మూడవది భూమి మీద నుంచి బయటకు వచ్చిన మృ ఆత్మ ఈ మూడు ఆత్మలు అన్నట్టు ఇక్కడ కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నాయి మనుషుల మధ్యలోనే ఉన్నాయి మనుషుల లోపలనే ఉన్నాయి మనుషుల సహవాసంలోనే ఉన్నాయి ఇవన్నీ మృగాలు మృగము అంటే కూడా నేను గతంలో ఎన్నిసార్లు మీకు చూపించిన మృగము అంటే బలవంతం చేసి మనుషులని ఏలేడిది పరిపాలించేది లాక్కుండేది వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి గవర్నమెంట్ ఒక మృగము బిజినెస్ ఒక మృగము మతము ఒక మృగం అని ఎన్నిసార్లు చెప్పించిన గతంలో ఇవి బహు ప్రాముఖ్యమైన మృగాలు ఈ ప్రపంచాన్ని దోచుకుంటూనే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి గవర్నమెంట్స్ ఎక్కడమైనా గవర్నమెంట్స్ మనుషులని కంట్రోల్కి తీసుకుంటాయి వాడి మీద భారం పెడుతూ అన్ని రకాల ట్యాక్సులు పెట్టి తర్వాత వాడి సాయం తీసుకుంటుంది ఎలక్షన్స్ కొరకు కానీ వానికి ఎప్పుడు సాయం చేయదు సాయం చేసిన వాడు ఏం చేస్తాడు ఐదు సంవత్సరాల తర్వాత బుద్ధి తెచ్చుకుంటాడు ఎందుకంటే వాడిని ఎన్నుకున్నాను రాని బుద్ధి తెచ్చుకొని వేరే ఎన్నుకుంటాడు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత బుద్ధి తెచ్చుకుంటాడు వీణ్ని కూడా ఎందుకు అట్లా వాళ్ళ జీవితాంతం తప్పిదమ్లు చేస్తూనే ఉంటారు ఎందుకంటే నువ్వు ఎన్నుకోవాల్సింది ప్రభున నుంచి ఎన్నిసార్లు చూపించిన మొదటి సమయాల గ్రంథంలో చూపించిన ఎందుకు ఎడుస్తున్న సమయలు వారు నిన్ను కదా కదా తృణీకరించింది వాళ్ళు నన్ను కదా తృణీకరించింది ఈ వారికి అన్యుల వల్లే రాజు అన్యులకి ఎట్లయితే మాకు కూడా రాజు కావాలనేసి వాళ్ళు కోరుకున్నారు అట్లా ఆ రీతిగా కోరుకొని నన్ను రాజులాగా ఉండలేయకుండా వాళ్ళు మనిషిని ఎన్నుకున్నారు అది దేవుని వేదన ఆ రోజు నాకు అర్థమైంది అది రికార్డింగ్స్లో అంటే అన్ఫార్చునేట్ ఆ రికార్డింగ్స్ లేకుంటే ఆ రోజు ఆ నాకు చాలా బాధ అనిపించింది ఆయన అన్నాడు సమయంలో ఎందుకు ఏడుస్తున్నావు ఏడవాల్సింది నేను నువ్వు కాదు ఎందుకంటే నన్ను తృణీకరించారు రాజులాగా ఉండనియకుండా వాళ్ళని నేను రక్షించి వాళ్ళని ఐగుర్తల నుంచి బయటికి తీసుకొచ్చి వారికి మంచిగా స్థానం ఇస్తే వాగ్న దేశము వాళ్ళు నన్ను తృనీకరించేరు సమయాలు నేను ఏడుస్తున్నా యాక్చువల్ గా కానీ అంటే దేవుడు ఎందుకు ఏడవాలా దేవుని హృదయం కలిగిన సమయాలు ఏడుస్తుంది అక్కడ తేడా నువ్వు నేను కూడా అంతే మనం కూడా అట్ని ఏడుస్తూ ఉంటాం కాబట్టి ఆ వాక్యం నాకు అర్థమైనప్పుడు కానీ వాళ్ళకి చెప్పు నేను వాళ్ళకి రాజు అనీలకు ఎట్లయితే రాజులు ఉన్నారో వీళ్ళకి కూడా రాజుని నీతి రాజునైన నన్ను తృణీకరించి శారీరకంగా ఉండే ఒక రాజుని వాళ్ళు ఎన్నుకోవాలనుకుంటున్నారు కదా ఆ రాజు వల్ల వచ్చే అనర్థాలు వాళ్ళకి నేర్పి వాళ్ళకి చెప్పు ముందుగానే చెప్పి ఇ అంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి ఈ రాజుని ఎన్నుకోవడం వల్ల మీకు వచ్చే కష్టాలు ఏందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే కష్టాలు ఎదుర్కొంటున్నారు మనుషులు దేవుడు ముందుగానే చెప్పిండు సమయాల ద్వారా ఈ లోకంలో మీరు ఒక రాజుని వాడు ఎట్లా మిమ్మల్ని బానిసల్లాగా వాడుకుంటాడు మీ యవనస్తులను ఎట్లా వాడుకుంటాడు మీ ఆస్తులను ఎట్లా వాడుకుంటాడు మీ భూములను ఎట్లా వాడుకుంటాడు మీ సంపాదన ఎట్లా వాడుకుంటాడు అన్నీ చెప్పిండే దేవుడు సమయ గ్రంథంలో మనం చూస్తాం మొదటి సమయ గ్రంథంలో అందుకే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో ఎందుకంటే ఒక్కరిని నేను ఎన్నుకుంటే వాడు నాకు రాజు అన్నట్టు ఇది నాకు నేను ఒక్కడిని వర్తిస్త నేను ఎవరి మీద రుదని తలంపు నేను ఇంతవరకు ఎవ్వరికి ఎలక్షన్స్ వేయలే ఎవరికి ఓట్ ఆ రోజు నుంచి ఎందుకంటే నేను ఒకరికి ఓటు వాడు నాకు రాజు వాడు నన్ను వేలలా అని నేను వేసుకుంటున్నా కానీ నేను ఎప్పుడో తీర్మానించుకున్నా ఏశ్వర్ తప్ప ఎవరు నాకు రాజు లేరు నేను ఏ నేను ఓటు వేసేసింది పర్మనెంట్గా ఏశ్వర్ కాబట్టి ఇంకా ఇంకొక వాడికి అనేసి నేను ఎవరికి నా ఐడియాస్ రుద్దుతలేను ఎందుకంటే ఈ డెమోక్రసీలో ఈ దేశంలో ఎవరికి హక్కుని తృణీకరించడానికి ఉల్లంఘించడానికి నీకు ఏ లేదు ఓటు అనేది నీ హక్కు అది నీ ఇష్టం నువ్వు వేసుకుంటావా వేసుకోకపోవాలని నీ ఇష్టం ఎవరికి వేసుకుంటానని నీ ఇష్టం కానీ ఎవరు కూడా నేను ఆటగా పరచొద్దని ఉంది ఎందుకంటే నేను ఆటగా పరిస్తే ఇప్పుడు ఉదాహరణ నేను ఆటగాపరచాను అనుకో నన్ను జైలు వేయొచ్చు కాబట్టి మనం వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించాలా అది వ్యక్తిగతంగా ఆత్మీయంగా నీకు అర్థమైతే నువ్వు ముందు కొనసాగుతావు లేదంటే నీ ఇష్టం అన్నట్టు కానీ నేను మటుకు పర్టికులర్గా నా స్టేటస్ నా పొజిషన్ నేను చెప్తున్నా నేను ఎవరిని అనుకోను ఏసినో తప్ప ఎప్పుడు నాకు రాజు కాదు ఆయన సమస్య సృష్టికి రాజు ఎందుకంటే ఆయన పుట్టించండు ఆయన పరిపాలిస్తుండే మమ్మల్ని కాబట్టి నాకు ఆయన ఒకడే రాజు గవర్నస్తులు కొత్తగా ఎలక్షన్స్ ఫస్ట్ టైం ఓటేస్టాలకి ఎంత అయినా ఎక్కడే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నట్టు తెలియదు కానీ వేసినందుకు నీకైనా లాభం చేస్తున్న గవర్నమెంట్ ఏ రూపకంగా లాభం చేయదు నీ నుంచి దోచుకోవడమే అన్ని రకాల ట్యాక్సులు ప్రాపర్టీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు అన్ని ట్యాక్సులు ఏమంటాం ప్రొఫెషనల్ Tax Center, ఇంకేదో Tax Center, బండి కొంటే లైఫ్ Tax Center, దాని GST Tax ట్యాక్స్ ప్రతి నెల తినే బియ్యం మీద కూడా వాడు జిఎస్టీ ట్యాక్స్ ఇస్తున్నాడు తినే పప్పు నూనెల మీద కూడా జిఎస్టీ ట్యాక్స్ ఇస్తున్నాడు ప్రతి దాని మీద ట్యాక్స్ ఇస్తారు ఇవన్నీ ప్రభు సమయం మొదటి గ్రంథంలో చూపించండి మనకు ఆ రోజు బహు దీర్ఘ్రంగా నేను వాటిని చూపించిన కానీ రికార్డింగ్స్ లో లేవు అవి మన రికార్డింగ్స్ లేవు ఆ రోజు కానీ అప్పుడప్పుడు ఇవి తగులుతా ఉంటాయి ఈ వాక్యాలు మనకి గవర్నమెంట్ అనేది ఒక క్రూర మృగము దాని తర్వాత మతం ఒక క్రూర మృగము దాని తర్వాత బిజినెస్ ఒక్కసారి నువ్వు బిజినెస్ లో చిక్కబడితే వాడు నీ దగ్గరికి లైఫ్ టైం వాడి వస్తువులే నువ్వు వస్తుంది కాబట్టి వీటన్నిటి నుంచి నువ్వు ఉండాలంటే నాడీలో జీవించాలా జీవించగలవా కొండ ప్రాంతాలు జీవించాలా జీవించగలవా నీకు జ్ఞానం ఉంటే జీవించగలవు కానీ అది కూడా కష్టమే ఎందుకంటే అక్కడుంటే నువ్వు సువార్త పని ఎట్లా చేస్తావు ఈ సొసైటీలో ఉంటేనే చేయగలవు ఆ పనులు నేను ఈ లోకస్తుని కాను మీరు కూడా అంటాడు నేను ఏ లోకంలో ఎట్లా చేయించిన మీరు కూడా కాబట్టి ఈ మూడు ఆత్మలు ఒకటి ఘటసార్పము ఒకటి సముద్రం నుంచి వచ్చిన మృగము రెండవది భూమిలో నుంచి వచ్చిన మృగం అంటే మనుషుల మధ్య నుంచి వచ్చిన మృగం ఈ మృగాలన్నీ చర్చలకు వెళ్ళి బయటకొచ్చి నేను చూపించిన ఒకసారి ఈరోజు కూడా చూపిస్తే కావాలంటే కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పద పదహార అధ్యాయులకు వచ్చినప్పటికి కూడా ఈ మూడుని దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు ఈ దీనికి సంబంధించిన విషయాలే మనం ఈరోజు ధీర్ఘంగా చూడబోతున్నాం ప్రకటన గ్రంథము పదహార అధ్యాయులు వచ్చే వారము ఈ పదహార అధ్యాయాన్ని నేను ముగిస్తాను ఏ రీతిగా అంటే ఆరు ఆరు ఆరు అంటే ఆరు ముద్రలు ఆరు బూరలు ఆరు పాత్రలు వీటన్నిటికి సంబంధించిన విషయాలు క్లుప్తంగా అన్నింటినీ ఒకేసారి చూపించేస్తాయి ఈ ముద్రలు బూరలు పాత్రలు అన్నింటినీ ఒకేసారి కంపేర్ చేసుకుంటే మీకు చూపించేస్తే వచ్చే వారానికి పదహారవ అధ్యాయం అయిపోతుంది దాని తర్వాత మనం పదిహేడో అధ్యాయానికి ఆరంభం సిద్ధపడదాం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చం పోయిన వారానికి మనం అక్కడికి ఆపేసినాం దానికి ముందు దానికి ముందు పన్నెండు వర్షం చూడాలా పన్నెండు వచ్చంలో ఆరవ దూత తన పాత్రను యూఫటిస్ అన్న మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయాను అయితే ప్రభు మనకు ఒక విషయం చెప్పించిండు ఇవన్నీ చిహ్నాలు యూ నది అనేది బహు ప్రాముఖ్యమైంది ఇది ఎక్కడ ఉంది అన్నప్పుడు చాలా మందికి తెలియదు అట్లా గుడిగా చదివేసి వెళ్ళిపోతా మనం వచ్చిన ఎందుకు తలనొప్పి జస్ట్ ఇట్లా కదా బైబిల్ అంటే చదువుతున్నాం అంతేగాని ఒక స్టూడెంట్ లాగా నేర్చుకోమన్నట్టు బైబిల్ మనం మటుకు అట్లా కాదు ఒక స్టూడెంట్ లాగా దాన్ని నేర్చుకొని ఇప్పుడు పరీక్ష పెడితే ఒక గంట సేఫ్ అర్వాత నేను రెడీగా ఉంటాను పరీక్ష రాయడానికి అట్లా నేర్చుకుంటాను అన్నట్టు వాక్యాలు కాబట్టి ఆరవ దూత అంటే చివరిగా ఏడు అంటే సమాప్తం కాబట్టి ఏడు అంటే అంత నిశ్శబ్దం ఆరు అంటే చివరిది దీంతో ఈ ఆరు దగ్గర అందరు చనిపోతారని నేను చూపించిన ఆరవ బూర ఊదినప్పుడు మొత్తం గొప్ప జన సమూహం అంతా సాక్షులు అవుతారు రక్తం ఆ యొక్క మందిరాల నుంచి ఏరై పారుతుందని నేను చూపించిన ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అంటే చలికాల మందు రెండవది విశాంతి దిన అని ఏసో చెప్పిండు ఆ రోజు రక్తపాతం అవుతారంటే విశాతి దిన మందు ఎందుకంటే అందరు అక్కడికి పోయి అది మీకు తెలుసు ఎక్కడ కాబట్టి ఈ పన్నెండో వర్షాల్లో ఏం చూసామంటే యూఫ్రటిస్ నది ఎండిపోవడం అన్న అయితే నేను న్యూస్ పేపర్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ చూస్తాను ఈ లోకల్ న్యూస్ పేపర్స్ చూడండి ఎందుకంటే ఈ ప్రవచనాలన్నీ ప్రపంచాత్మకంగా నెరవేరుతుంటేనే మనం అర్థం చేసుకుంటాం మనం ఉన్నది చివరి కాలం అని అయితే ఇరవై మొన్న పోయిన నెల ఇరవై మూడవ న్యూస్ లో నేను చూసినాను యుఫిటిస్ నది నిజంగానే ఎండిపోయింది అది నేను లింక్ కూడా పెట్టినా మీకు యూట్యూబ్ లింక్ అంటే ఈ వాక్యం ఈ ప్రవచనం నెరవేరిందనా అని మీరు అనుకోవచ్చు చూడండి అది నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తున్నా ప్రకృతి సహజంగా నెరవేరడం వేరే ఆత్మలో నెరవేరడం వేరే ఈ లోకస్తులు అందరూ చర్చస్ ప్రకృతి సహజంగా నెరవేరింది చూడు ఇగో ఈ వాక్యం నెరవేరింది అంటున్నారు యూఫ్లటిస్ నది మొత్తానికే ఎండిపోయింది అయితే నేను దాని చరిత్ర చూసిన గతంలో ఈ యూఫ్లటిస్ నది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఏదైనా ఏ అంతే కదా ఒక స్థలంలో స్టార్ట్ అయ్యి ఒక స్థలంలో ఎండ్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనకు హైదరాబాద్ లో మూసీ నది ఉంది అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అఫ్జల్ దగ్గర వాటి నుంచి స్టార్ట్ అయ్యి అది ఆంధ్ర దగ్గరికి వెళ్ళిపోతుంది కోస్తల్ ఆంధ్రకి ఇక్కడ అంతది మురికి నీళ్ళు అది కోస్తలాంధ్రకి పెట్టేటప్పటికి తాగు నీళ్ళు అవుతాయి అవి అంత ఫ్రెష్ అయిపోతాయి ఫిల్టర్ అయిపోతాయి అడుగుపెట్టేటప్పటికి అది అక్కడ ఎండ్ అవుతుంది అన్నట్టు అది మూసీ నీళ్ళు మురికి నీళ్ళు చెత్త టాయిలెట్ నీళ్ళు హైదరాబాద్ టాయిలెట్ నీళ్ళు అవి మూసి మూసీ అది ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ పోయి ప్యూరిఫైడ్ వాటర్ అవుతుంది తాగడానికి అట్లనే ఈ యూఫ్రిటిస్ నది ఎక్కడ ఆరంభమవుతుందంటే టర్కీలో ఆరంభమై సిరియాలోకి వెళ్ళిపోయి ఆ చివరికి ఇరాక్ దగ్గర ఎండ అవుతుంది అప్పుడు నాకు అర్థమైంది ఇది బబులూన్కి సంబంధించిన విషయాలను ఎందుకంటే ఇరాక్ ఒకప్పుడు దాని దాని స్థావరాలంతా బబులూన్కి సంబంధించినవి అది భూమి నేల లోపలికి వెళ్ళిపోందని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ బయటికి కనిపించదు ఎందుకంటే అది ప్రకృతి సంగ అది ఆత్మలో కనిపించాలి అంటే ప్రపంచార్థం అంతా బబులూనికి తయారైంది అని మనకు చూపించిన దేవుడు కాబట్టి ఈ టర్కీ సిరియా ఇరాక్ ఈ మూడు దేశాలు కూడా ప్రకృతి కొన్ని కొన్ని కామెంట్రీస్లో ఈ మూడు దేశాలకు కూడా పోలుస్తుంది ఈ పదహార వద్యం కానీ మనం దాని గురించి ఎందుకంటే టర్కీలో ఆరంభమయ్యే ఈ యూఫ్రటిస్ నది సిరియాకి ఇరాక్కి వాళ్ళ అగ్రికల్చర్కి లేక ఆ మరియు త్రాగడానికి అది సహాయపడింది నీళ్ళు టర్కీ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు బంద్ చేసిర నీళ్ళని బోనీయకుండా మాకే సరిపోతుంది అంటే డ్యామ్స్ కట్టేసిరు అవి కట్టడం వలన సిరియాకి నీళ్లు పోతలేవు ఇరాక్ నీళ్లు పోతలేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది అందుకు ఆ రివర్ అంతా ఆ నది అంతా ఎండిపోయినదని మనం చూసినాం టర్కీలో కూడా ఎండిపోయింది నీళ్లు కంటిన్యూస్ గా ప్రవహిస్తా ఉంటేనే అవి కంటిన్యూ అవుతాయి దాన్ని స్టాప్ చేసి పెడితే ఎండిపోతాయి కాబట్టి ప్రకృతి సహజంగా ఈ నీళ్లు ఈ నది ఎండిపోవడం మొత్తం ఇట్లా డ్రై ల్యాండ్ లాగా అయిపోయినట్టు చూసినాయి విఆన్ న్యూస్ లో కో కానీ మనకు తెలిసి ఇది ఆత్మీయమైంది ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం ఈ యూఫెటిస్ నది మహాబులోనికి సాదృశ్యం ఎందుకంటే ఇవన్నీ మహాబబులో జరుగుతున్నాయి అనేది మనకి దేవుడు మనకు చూపిస్తున్నాడు ఇది చూడండి ఆరవ దూత తన పాత్రను యూఫటిస్ అన్న మహానది మీద కుమరింపగా అక్కడ ఏం జరిగింది నీళ్ళు ఎండిపోయినాయి అంటే ఆత్మీయ స్థితి పరిస్థితి భయంకరంగా ఉంది దేవుని వాక్యంపు పరిస్థితి అనేది చూపిస్తున్నాడు ఆయన మొత్తం ఎండిపోతాయి అన్న విషయానికి జ్ఞాపం చేస్తుండే అని చెప్తున్నాడు ఇప్పుడేమవుతుంది అనేది కూడా చూపిస్తుంటు తర్వాత మనుషులంతా అవిశ్వాసంలో ఉంటారు లోకాతీతంగా జీవిస్తా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దాని తర్వాత తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అయితే ఈ రాజులు ఎవరంటే పదమూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ మన జ్ఞాపకం చేయబడుతుంది చూడండి పదమూడవ అధ్యాయం సారీ పదమూడవ వచ్చినం వచ్చేటప్పటికీ మరియు ఆ ఘట నోట నుండి ఇప్పుడు చూడండి ఈ మూడు కనిపిస్తున్నాయి మనకి మొదటిది ఘట రెండవది ఆ మూడవది అబద్ధ ప్రభక్త ఇవన్నీ ఒకటే ఆత్మలు అని ఎన్నిసార్లు మీకు చూపిస్తుంటాయి ఇవి సెపరేట్ కానే కావు అది నేను ఒకరోజు ఒక మోటార్ సైకిల్ తో కారు కూడా పోల్చిన దాంట్లో ఉండే ఇంజన్ దాంట్లో ఉండే పెట్రోల్ దాంట్లో ఉండే బాడీ ఒకటే పెట్రోల్ ఉంటేనే ఇంజన్ నడుస్తుంది ఇంజన్ ఉంటేనే కారు నడుస్తుంది అని కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి పెట్రోల్ ఘట సర్పం అయితే ఇంజన్ క్రూర అబద్ధ ప్రవక్త ఒక కార్ బాడీ అనుకో అట్లా అనుకోవాలి మనం ఇవన్నీ ఒకటే ఆత్మ అన్న విషయాన్ని సైతాన్ ఆత్మ ఎందుకంటే సైతాన్ ను ఇందాక చూపించినట్లు అధ్యాయంలో మొదటి మృగానికి దాని శక్తి ఇస్తుంది దాని పవర్ ఇస్తుంది అయితే రెండో మృగము మొదటి మృగం లాగానే ప్రవర్తిస్తుంది అంటే మొదటి మృగమే రెండో మృగం ఒకటే ఆత్మ అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇవన్నీ అపవిత్ర ఆత్మ ఒకటే దాని నుంచి ఒకదాని నుంచి ఒకటి బయటకు వచ్చినాయి అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇక్కడ ఇవి ఆత్మలు అంటే ప్రపంచాత్మకంగా ఉండే ఆత్మలు ఇది ఒక మనిషికి సంబంధించింది కాదు లేక ఒక దేశానికి సంబంధించింది కాదు అని నేను సంపూర్ణంగా నమ్ముతా బైబుల్ కామెంట్రీస్లలో యూట్యూబ్ లో చాలా మంది సేవకులు ఇవి ఒక దేశానికి సంబంధించిన చెప్పేది ఎందుకంటే అది గతంలో చాలా కామెంట్రీస్లలో ఉన్నాయి కాబట్టి కామెంట్రీస్లలో ఆ రీతిగా రాయబడింది కాబట్టి అవి చదువుకుంటున్న బైబుల్ కాలేజ్లలో చదివి ఇక్కడికి వచ్చి చెప్తా ఉంటానంట కానీ నీ ప్రార్థనా జీవితంలోనే ప్రభు నీకు అవి చూపించాలి నేను చాలాసార్లు ప్రార్థించిన ఇప్పుడు చూడండి దేని విషయంగా నేను ప్రార్థించడం చెప్తాను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక రోజు బహుదీర్ఘంగా వీటి గురించి ప్రార్థిస్తా ఏంది ప్రభు ఇవి అర్థం కావట్లేదని చాలాసేపు ప్రార్థనలు ఉన్నాను ఆ రోజు ఈ రోజుకి కూడా నేను అదే ప్రార్థన చేస్తానని వీటికి సంబంధించినవి కాబట్టి ప్రార్థన ద్వారా తప్ప వేరే మార్గమే లేదు ఇవి చాలా మంది ఏం చేస్తారంటే సేవకులు సేవకులు కానీ సేవకరాళ్ళు కానీ వాళ్ళకి విరిగడము నలగడం అనేది ఇష్టం ఉండదు అన్నట్టు ప్రార్థనలో పరమకుమారి కాళ్ళ క్రింద తొక్కబడడం ఇష్టం ఉండదు రెడీమేడ్గా వాక్యాలు తయారు చేసుకొని రెడీగా కాపీ పేస్ట్ చేసుకోవాలి ఇంటర్నెట్ నుంచి యూట్యూబ్ నుంచి అని ట్రై చేస్తారు కానీ అది నిజమా అబద్ధమా తెలియక మోసపోతారు ఎందుకంటే అది అబద్ధమైన ఏదైనా దాన్ని స్వీకరించినట్టే కదా నువ్వు స్వీకరించి తయారైనా వాక్యం చెప్పడానికి పోతున్నావు స్టేజ్ మీదకి అంటే నువ్వు దాన్ని స్వీకరించినావు అది ఎంత మటుకు నిజమో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఏ రోజు కూడా ఆయన కూరడ దెబ్బలకి నువ్వు అవకాశం ఇవ్వలే ఏ రోజు కూడా ఆయన అగ్ని కాల్చబడటకు నువ్వు నీవు సిద్ధంగా లేవు ఆయన ఆయన గాయాలకి నువ్వు సిద్ధపడతలేవు ఆయన పొందిన గాయాలు నీకు కావాలంటే ఆ గాయాలను నువ్వు పొందుకోవలేవు ఆయన రాత్రి ప్రార్థన చేస్తే చెమట రక్తం పిందుల్లాగా మారలేదా అట్లా నీకు నాకు ఇష్టం ఉండాలా మనం అట్లా చేయకుండా ఏం చేస్తామంటే రెడీ టు ఈట్ ఎవ్రీథింగ్ రెడీమేడ్ గార్మెంట్స్ ప్రతిదీ రెడీమేడ్ వస్తా వస్తా కూరగాయలు ఎవడు అని రెడీమేడ్ కూరగాయ కూర కూడా సాంబారు చట్నీ ఏదో టమాటా కర్రీనో ఆలుగడ్డ కర్రీనో వంకాయ కర్రీ తీసుకొని రావాలా జస్ట్ అట్లా అన్నా అది కూడా ఒప్పిక లేకపోతే అది కూడా దొరుకుతుంది ఇప్పుడు వైట్ రైస్ అది తెచ్చుకోవాలా అందరం అగటాక తినేసి టీవీ ముందు కూర్చోాలా కొంతసేపు తర్వాత ప్రేయర్ చేసుకొని పండుకోవాలా ఇది మతపరమైన జీవితం కానీ లేదు ఆయన కాళ్ళ కుంభని కాళ్ళ క్రింద మట్టి తొక్కబడలట్టు మనం తొక్కబడలా ప్రార్థనలో ఎన్ని గంటలు గుర్చగల ప్రార్థనలో తొక్కబడల్లా లేకపోతే నీకు ఎందుకు చూపించాలా దేవుడు ఇవన్నీ ఏషియా భక్తుడు ఏంది ఏహెచ్కే లేదు దాని వీళ్ళందరూ గంటలు గంటలు రాత్రి బగళ్ళు ప్రార్థన చేశారు ట్వంటీ డేస్ ఉపాసముడైనా అప్పుడే అక్కడ నుంచి బయలుదేరిడు పర్లోకం నుంచి దేవుడు గబిరీలు అవన్నీ చూపించడానికి కోరుకు నీకు ఇవన్నీ చెప్పడానికి నేను వచ్చినా ఈ రాజులు ఎవరు భవిష్యత్తులో ఉరగోతున్నారు నీకు చెప్పడానికి నేను వచ్చినా దాని గబ్రియల్ దూత కాబట్టి నీకు నాకు కూడా అంతే ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతికి ఉండే దేవుడు నీకు రెడీమేడ్ కావాలన్నా లేదు ప్రవ్వే నాకు ఇవన్నిటిని నేర్పాలా పరిశుధాత్మ అందుకే నాకు అనుగ్రహించండి నాలోనివే తీసుకొని మీకు చూపించను అన్నాడు వేసుకో వచ్చినప్పుడు నేను మీకు ఏమేమి చెప్తున్నా వాటన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను అన్నాడు నాలువే తీసుకొని మీకు వాటిని తిరిగి చూపించను అన్నాడు కాబట్టి అందుకొరకు మనం పరుషురాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నాం చాలామంది పరుషాత్మ పొందుకుంటే దయలు వెలుగొడతా కదంటారు అట్లా లేనే లేదు ఎక్కడ వాక్యం కాబట్టి పదమూడవ వచనం బహు ప్రాముఖ్యమైనది అక్కడ కూడా పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం ఇక్కడ పదహారవ అధ్యాయం రెండు సమాక పోల్చుకుంటే కానీ మనకి కరెక్ట్గా అర్థం కాదు ఇప్పుడు చూడండి మరియు ఆ ఘట్ట నోట నుండి క్రూర నోట నుండి అబద్ధ ప్రవక్తను కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు విడగా విడలగా చూచి తిని ఇది యోహాను భక్తులు అంటున్నాడు ఆయన ఏం చూసిండు అంటే అపవిత్ర ఆత్మలను చూసిండు అయితే ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే అన్ని చిహ్నాలు తీసుకోవాలా ఫస్ట్ పేపర్ పెన్సిల్ తీసుకొని ఒక బుక్ అలా రాసుకోవాలి ఏంటంటే ఘట ఒకటి క్రూరం ఒకటి ప్రవక్త ఒకటి ఈ మూడు రాసుకోవాల అయితే ఈ మూడిటి నోట్లకెళ్ళే వస్తున్నాయి ఆత్మలు కాబట్టి నోరు అనేది ఒకటి రాసుకోవాలా దాని తర్వాత కప్పలు అని రాసుకోవాలా దాని తర్వాత అపవిత్ర ఆత్మలు అని రాసుకోవాల ఈ అన్ని చిహ్నాలన్నీ చూసుకుంటేనే కానీ నీకు ఎప్పటికీ అర్థం కాదు ఎన్ని సంవత్సరాలు నాకు నీ లైఫ్ లో నీకు అర్థం కాదు వృద్ధాప్యం దాటిపోయినా నువ్వు తీసుకోలేవు గ్రహించలేవు కాబట్టి ప్రార్థన చేయాలా ఉపాసం ఉండాలా ప్రభావ నాకు ఇది ఆశంది నేర్చుకోవాలి ఏదో కామెంట్ చదవడం నేర్చుకోండి నాకు స్వతహాగా నీ ఆత్మ ద్వారా వీటిని నాకు బయలుపరచి నాకు అటువంటి ఆశ చాలా ఉంది ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి ఎవరి ద్వారా నేర్చుకోవడం కాదు ప్రభావ నేను నీ దగ్గర నువ్వు నాకు చెప్పు నాకు ఇష్టం నువ్వు చెప్తే కరెక్ట్గా ఉంటుంది నేను మోసపోవడానికి వీలు కాదు కాబట్టి అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తున్నా కాబట్టి ఈ మూడు ఆత్మలు ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కానీ ఈ మూడు డిఫరకాల స్థలాలలో ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఒకటి ఏంటంటే ఘట ఇంకోటి ఏంది క్రూర మృగము ఇంకోటి ఏంది అబద్ధ అయితే మీరు అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఈ మూడు ఎక్కడ ఉంటాయి దాని తర్వాత చివరికి ఈ కప్పలు ఏంది ఇవి కప్పలుగా కప్పల వంటి ఆత్మల కప్పలైతే కావు కప్పల వంటి అని అక్కడ కాబట్టి కప్పలు కావు అయితే ఒక ఇరవై సంవత్సరాల అనుకుంటా ఇరవై కాదు ఇంకెక్కువే నైంటీ త్రీ నైన్టీ ఫోర్ ఆ టైంలో నైంటీ త్రీ నైన్టీ ఫోర్ ఆ టైంలో నేను ఒకసారి ఒరిస్సాకి వెళ్ళిన పది రోజులు ఒరిస్సాకి వెళ్తే అక్కడ అందరూ ఏం చేశారంటే ఒక టెంపుల్కి తీసుకెళ్ళినారు అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అని అయితే అందరూ వెళ్ళిన రోజు సరే నేను బంధించుకుంటా పోయినా టెంపుల్ అడుగు పెట్టినా టెంపుల్లో అడుగు పెట్టంగానే నాకు మూడు విగ్రహాలు కనిపించినాయి ఐ పర్ఫెక్ట్ కప్పల్ లాగానే ఉన్నాయి ఆ వాటి ముఖాలు చూస్తే ఇప్పుడు నేను ఎందుకు అదే టైంలో ఈ వాక్యం చదువుతున్నాయి పదహారవ క్యా మీకు ఎన్నిసార్లు నేను మీకు చూపించినా కూడా నేను ఇది నైన్టీన్ నుంచి చదువుతున్నాయి ఈ పుస్తకాలు ముఖ్యంగా ప్రవ ప్రకటన గ్రంథం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి ఆ అర్థం కాలేదు నిజంగానే మృగాలు వస్తాయేమో ఒక భవిష్యత్తులో అనుకున్నాను కానీ ఇవన్నీ చిహ్నాలు ఇవన్నీ మధ్యలో చర్చ లోపల నడుస్తున్నాయని మనకి ఇప్పుడు అర్థం ఇప్పుడు దేవుడు చెప్పిస్తున్నాడు అయితే నేను వాటి ఆ వాటి ముఖాలు చూసినప్పుడు ఏంటివి ఇంత కప్పల్లాగా ఇంత అన్యాయంగా ఉన్నాయి వీటి మురుగా మొహాలు అట్లా చూసుకోకపోయింటొచ్చు ఎంతమంది చూస్తారు ఆ విగ్రహాల మొహాలని కానీ అవి కప్పల్లాగానే ఎందుకు కరెక్ట్ మూడు కప్పలవి మూడు ముఖాలు మూడు విగ్రహాలు ఒకదాని పక్కన ఒకటి నేను అడిగిన అక్కడ వాళ్ళని ఏంది ఈ మూడు ఈ మూడు విగ్రహాలు ఏంది అంటే అన్న తమ్ముడు చెల్లెలు వాళ్ళు పూజిస్తారు ఒరిసాలు అన్న తమ్ముడు చెల్లెలు అందుకని ఆ మూడు ఒకేలాగా ఉన్నాయని చెప్తున్నారు సరే నా నేనైతే అడగలే వాళ్ళని ఏంది కపల్లాగా కానీ నాకైతే కపల్లాగనే కనిపించిన అయితే నేను అక్కడ ప్రార్థన చేసిన వేసుకో ప్రభా ఈ విగ్రహాలని ఇంత వేల మనుషులు లక్షల మంది వచ్చి ప్రార్థన చేస్తారు ప్రభావ వీళ్ళంతా నశించుకోకుండా ఉండాలంటే ఈ విగ్రహాలు ఉండకపోతే ఈ గర్భగుడిలో ఆ పైన అవన్నీ చూపించారు అంతా తిరిగినాం మేము లోపల గుడి లోపల టెంపుల్ లోపల ఆ విగ్రహాల మీద పెద్ద కొన్ని టన్నుల బరుగాల స్టోన్ పెట్టిరు అది ఎట్లా పెట్టిండో ఆశ్చర్య ఇది నా ఆ రోజుల్లో ఏనుగులతోని మోసేటోళ్ళంట ఏనుగులతోని లాగించేటోళ్ళంట తాళ్లు పెట్టి పెట్టట్లా కట్టేటోళ్ళంటే నేను ఆ చివరికి బయటకు వచ్చి ఇది కులిపోతే బాగుంటుంది ప్రభు గర్భగుడిలో అవి కనిపించకుండా అది కూలిపోతే బాగుంటుంది ఇప్పుడు ఆ రాయి అని ప్రార్థన చూసిన పదిహేను సంవత్సరాల తర్వాత నిజంగానే రాయి పడిపోయింది దాని న్యూస్ పేపర్లో చదివిన పదిహేను గది ఇరవై తర్వాత జరిగిన మాట నేను ప్రార్థన చేసి నా ఇరవై సంవత్సరాల తర్వాత ఆ రాయి ఆ గర్భగుడిలో పడిపోతే దాన్ని తీయడానికి క్రెయిన్స్ లేకుండా గవర్నమెంట్ దగ్గర అంటే నాకు అనిపిస్తుంది నువ్వు అనుమానం లే నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండను తొలికి పెక్కలించబడి సముద్రంలో పడవేయబడలా సందేహింపకుండా ప్రార్థన చేస్తే అది నిజంగానేది అంటాడు మన ప్రార్థనలకు అట్లా శక్తి ఉంటుంది అంటే ఆ లెవెల్ మన ప్రార్థన వెళ్ళిపోవాలా అనేది ప్రభు జ్ఞాపకం చేస్తుండే మనకి ఈరోజు ఇది మనుషులకు ఇది డాక్టర్లకు అసాధ్యమే ఎవరికైనా అసాధ్యమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం దేవుడు తలుచుకుంటే అబ్రాహం నాకు చేత పిల్లల్ని కనగలడని వెళ్ళ అని ఉందా లేదా వాక్యం సాధ్యం ఖచ్చితంగా సాధ్యం అనుమానించదు సందేహించకుండా ప్రార్థన చేయాలి మనం మనం అందరం ప్రాబ్లం ప్రార్థన చేసి సందేహిస్తాం ప్రార్థన చేసి ప్రవ్వా నేను బయటికి వెళ్తున్నాను ప్రవ్వా నా కష్టాలు నా శ్రమల మీద నాకు విజయం అనుగ్రహించి ప్రవ్వా అని బయలుదేరుతాం బయటికి ఎవడు అడుగుతారు హలో బ్రదర్ ఎట్లున్నావు బ్రదర్ అంటే ఏం చెప్పాలా బ్రదర్ అంత కష్టాలు అంటారే ఇంతవరకే నువ్వు ప్రార్థన చేసినావు కదా కాబట్టి ప్రార్థనా జీవితంలో మనం అంతా సందేహిస్తూ ఉంటాం ప్రార్థన చేసినాక అందుకే ప్రార్థన చేసినాక కొందోరు మూసుకొని మనం వెళ్ళిపోవాలంతే ఇంకా ఒకరితో మాట్లాడొద్దు ఇంకా ధ్యానిస్తానలో వందనాల ప్రభా థ్యాంక్ యూ లాడ్ చేస్ అన్ని పొందినమని ప్రార్థించమన్నావు ప్రభా నేను అటనే ప్రార్థించిన ప్రభా ఇంకా ఎవరు నడితే ఏం బ్రదర్ అంత బాగుందంటే అంత బాగుంది దేవుని దేవల్ల అని చెప్తాను ఆడ రిలేడ్ ప్రభు నీ పేరు తీసుకుంటాడు గాడ్స్ గ్రేస్ వల్ల అంత బాగున్నాను బ్రదర్ ఏమున్నా చెప్పాను నువ్వు ఎందుకంటే మనుషులని ఆశ్రయించకంటే ఎవరు ఆశ్రయించడం వాక్యం ఎందుకు చెప్పిందంటే అందుకే కారణం నీకు ఏ సమస్యను ఏం సిస్టర్ అంటే ఆ బాగానే ఉన్న బ్రదర్ కానీ ఇది ఉంది బ్రదర్ అంటారు అంత బానే ఉంది బ్రదర్ ఇది ఒక్కటే సమస్య ఉంది బ్రదర్ నాకు అంత బానే ఉంది కదా అదొక్కటే ఎట్లా సమస్య అయిపోయింది కాబట్టి శ్రమలలోనూ సంఖ్యలలోనూ మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ ఎల్లప్పుడూ ఆయనంత ఆనందించడం నేర్చుకుంటున్నాం వాడు అనుమానాలు పెడతా ఉంటాడు నీకు రక్షింపబడి రక్తంలో కడగబడ్డ జీవితం నీది నీ మీద మంత్రాలు ఎట్లా పనిచేస్తాయి నీ మీద సైతాన్ శక్తులు ఎట్లా పనిచేస్తుంది ఇది ఆత్మీయ పోరాటం కదా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న నీ దగ్గర పరిశుద్ధత ఉన్నంత కాలము దుష్ట శక్తులు నిన్ను ముట్టలేవు జ్ఞాన యొక్క కొంచెం హెచ్చరిస్తూ ఉంటాను ప్రేమ నేను చెప్తాను ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు ఎందుకుంటే చెప్పండి ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు ఎందుకు ఇవన్నీ నేను చూపిస్తున్నానంటే నాకు అది ఆవేశం లాగా ఉంది నేను రుచి చూసినప్పుడు నువ్వు రుచి అది అది ప్రభుకి సమస్తం సాధ్యం ఆయన పక్షపాతి కాదు నేను చూడగలిగినప్పుడు నువ్వు చూడగలచ్చు ఆయన పొందిన గాల చేత స్వసత అన్నప్పుడు నీకు స్వసత రావాలా లేకపోతే నువ్వు వాక్యాన్ని నమ్మలే నువ్వు అనుమానిస్తున్నావు అన్నట్టు ప్రభు ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు మీరు ఇట్లా జీవించాలా అట్లా మీ తినే ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలా మీరు వ్యాయామం చేయాలా కొంచెం వాకింగ్ చేయాలా ఎటువంటి పదార్థాలు తినాలి ఏవి తినద్దు ఇవన్నీ దేవుడు మనకు చూపించండి కూడా ఏ రోగం మీద నుంచి విజయం పొందొచ్చు అని చూపించాడు ఏ రోగం మీదనైనా నువ్వు విజయం పొందగలవు అని దేవుడు మనకి చూపించాడు అది రానియకుండా నువ్వు ఎట్లా కాపాడుకోవాలని కూడా చూపించండు నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఆ యొక్క ఆ నీ దగ్గర ఉన్నంత నీ దగ్గరకి ఏ వైరస్లు బ్యాక్టీరియాలు రావడం కూడా నేను చూపించిన నీలో ఆ అగ్ని ఆరిపోతుంటుందో చలారిపోతుంటుందో నీ బలిపీఠం మీద నీ హృదయం మీద అప్పుడు వీటన్నిటికీ అవకాశం వస్తూ ఉంటుంది అవి ఎట్లా ఆరిపోతే కూడా నేను చూపించిన ద్వారా ప్రార్థన జీవితం లేకపోవడం వలన ఉపవాసం లేకపోవడం వలన విజ్ఞాపనం చేయకపోవడం వలన పట్ల కనికరం పేదల పట్ల కనికరం చూపించకపోవడం నీ సహోదరుల మీద నువ్వు నేరాలు మోపడం వలన నిందలు మోపడం వలన అబద్ధాలు మాట్లాడడం సాడీలు చెప్పడం వలన నీ హృదయంలో ఆయక యొక్క అగ్ని ఆరిపోతుంది ఏ రోజైతే ఈ అగ్ని ఆరిపోతుందో నీ సేవ బంద్ ఫినిష్డ్ అదే చూపిస్తాను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఉండనో ప్రార్థన జీవితం దానికి డబుల్ ట్రిబుల్ ఉందా ఈరోజు అని ఎందుకు చూపిస్తానంటే కారణం అదే నీ హృదయంలో అగ్ని ఆరిపోతే బలిపీఠం మీద నువ్వు అర్ధ గంటసే కూడా ప్రార్థన చేయలేవు ఇంపాసిబుల్ అన్నట్టు 6 గంటల సేపు చేయమని చెప్తున్నాను కానీ 6 గంటల సేపు ఓవర్ చేస్తారు ప్రజారంటూ అవును ఎనిమిది గంటలు స్వార్థం చూసుకుంటున్నావు ఎనిమిది గంటలు పాటలు పాడు నిద్రపోతున్నావు ఆరు గంటలు ఏం చేస్తున్నావు సైతానికి ఏం అని చూపించినాను ఎన్నిసార్లు ఆరు గంటలలో కనీసం రెండు గంటలకు నువ్వు చేయలేకపోతున్నావు నేను మినిమమ్ వన్ అవర్ చేయమని చెప్పినా మనం చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ప్రోగ్రామ్స్ రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం టీవీ ముందు కూర్చుంటే మర్చిపోతాం మొబైల్ ఫోన్స్ ముందు కూపెడితే మర్చిపోతాం అందుకే నేను ఒక ప్రోగ్రామ్ ఒక ప్లాన్ కూడా చెప్పిన ప్రార్థనా ప్లాన్ ఎట్లుండాల సిక్స్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నైన్ ఓ డిసిప్లిన్ ఏర్పడుతుంది దాని ప్రకారంగా ప్రేయర్స్ చేసుకొచ్చింది కానీ ఆ టైమ్స్ లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు ప్రభు దగ్గర గడపలేకపోతున్నావు బాధాకరం అనిపిస్తుంది కదా సరే ఈ కప్పలకు సంబంధించిన విషయాల కప్పల వంటి ఆత్మల గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ మూడు వ్యవస్థలు మొదటిది ఘట సర్పము రెండవది క్రూర మృగము మూడవది అబద్ధ ఇవన్నీ లోపలనే ఉన్నాయి ఘట సర్పం ఎప్పుడైతే వాడి నోట్లకెళ్ళి ఆ యొక్క జలాన్ని కక్కిండో ఆ ప్రవాహానికి గొప్ప కొట్టుకొని పోయిండ్రో అక్కడ అంతా నిండి ఉంది అందుకే మనం ప్రభువు చూపించిండు పర్లోకరాజని దేంతో పోల్చాలా చివరి కాలంలో ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంల పిండిలో మూడు కొంచెంలు మూడు కొలతలు మూడు గుంపులు ఆ మూడు కొంచెంల పిండిలో అంతకు ముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అంటాడు అంటే ఈ మూడు కొంచెంల పిండి మొదట్లో మంచిగానే ఉండే కానీ అంతకుముందు ఉన్నది పులుపు అంటే పాపపు జీవితం పాత జీవితం పాత తలంపులు నువ్వు ముందు ఉన్న గుణగణాలు అవి మళ్ళా వాపసు వచ్చేసినాయి అప్పుడు నువ్వు అబద్ధం మాట చెడ్డ మాటలు మాట్లాడినావు అబద్ధాలు చేసిన అబద్ధ అబద్ధాలు మాట్లాడినావు చెత్త చెత్త పనులు మాట్లాడినావు అపవిత్రంగా జీవించినవు అవన్నీ నీకు మళ్ళా ఆస్పిరిట్స్ నేను ఎంటాడుతున్నాయి అందుకు మొత్తం పులిసిపోయింది ముద్దంతా పులిసిపోయింది మూడు కొంచెంలో పిండి మూడు కొలతలు దేవుడు కొలత ఆ పిండి అంతా పులిసిపోయింది నీకు తెలుసు గోధుమ పిండి పులిసిపోతే బయట పడేస్తావు దాన్ని రొట్టెలు తీసుకొని తిన్నాడు నువ్వు ఎంత వేడిగా చేసినా ఆ పులుపు వాసన ఉంటుంది అట్లనే టేస్ట్ కూడా పుల్లగానే ఉంటుంది రొట్టె ఎప్పుడన్నా చేసుకొని తిని చూడండి ఎప్పటికీ కూడా మీ జీవితం ఆ రీతి ఉండదు మీదట కాబట్టి ఈ ఘట్ట సర్పము క్రూర ప్రవక్త ఈ ముగ్గురు ఎవరనేది నేను అనేక పర్యలు జ్ఞాపకం చేస్తున్నానను ఈ రోజు కూడా కొన్ని విషయాలు నేను చూపించేస్తాను చూపించి ఒక ఫైవ్ మినిట్స్ ముగించేస్తాను మొదటిదిగా ఆ యొక్క నది ఎండిపోవడం అంటే జీవం లేకపోవడం జీవ వాకు జీవ జలం లేకపోవడం మృత నది అదంతా ఇప్పుడు అది కూడా ఎండిపోయిందని నేను న్యూస్ పేపర్ లో చూసిన అది చూపించిన గతంలో రికార్డింగ్స్ లో ఉంటాయి ఈవెన్ డెడ్సీ అంటారు ఇంగ్లీష్ లో జోర్దాన్ యోర్దాన్ డెడ్సీ కాదు యోర్దాన్ నది యోర్దాన్ ఏస్ ప్ర ఎక్కడైతే పాప్ సం పొందిండో అది కూడా ఎండిపోయింది యూఫెర్టీస్ నది కూడా ఎండిపోయింది ఈ రెండు నదులు ఎండిపోయినాయి కాబట్టి ఇప్పుడు బబులోను నీళ్లు ఎండిపోయినాయి అంటే జీవ జలము లేదు సంపూర్ణంగా ఎండిపోయింది ఇప్పుడు బొత్తిగా లేదు వాక్యం బొత్తిగా విశ్వాసం లేదు వాళ్ళు పాటలు ఎందు ఆడుతున్నారు ఒక లోపల ఒకసారి చూడండి యశగ్రంథము ఎవరన్నా స్పీడ్ ఉంటే చదవచ్చు మీ దగ్గర బైబుల్స్ ఉంటే టైం సేవ్ అవుతుంది నా దగ్గర యశగ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వర్షం చదవండి ఎవరన్నా ప్రభువు బలమైన యూఫెటిస్ నది విస్తార జలము జలములను అనగా అషురు రాజును అతని దండు అంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలం పైగా పొంగి ఒడ్డులన్నీ పొర్లిపారు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యూఫెటిస్ నది అసురు రాజుతో పోల్చబడింది అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అశురు ఎంతమందికి తెలుసు అశురు ఎవరు అనేది ఈ అసురు రాజు ఎవరు అసురు అంటే నినివే కదా అంతే నినివే పట్నం దానికి రాజధాని అసురు దేశానికి అసురు రాజు అతని దండుతటిని వారి మీదకి రప్పించను అంటే యూఫ్రెటిస్ నది అంటే ఏంది అంటే అక్కడ అసురు రాజును అతని దండు అని చెప్తున్నాడు అవి మొత్తం ఎండిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి నది అంటే మనుషులని కోలి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తుంది ఇదొక చిహ్నం అన్నట్టు మనకి అదే రీతిగా ఈ మృగాలు వాటి ఏం వాటి పని ఏంది అనేది మనము చాలా కాలం కిందట కూడా ధ్యానించినము ఒకసారి దానిల గ్రంథం చూడండి ఏడవ అధ్యాయము దానిల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ ఈ కొమ్మ పరిశుద్ధులతో యుద్ధము చేచు ఉపాధి గెలుచున్న దాని ఈ కొమ్ము ఇరవై ఒకటో ఇరవై ఒకటో వచ్చిన ఏడు ఇరవై నుంచి చూడు మరియు దాని తలపైనున్న పది కొమ్ములు సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసిన కొట్టివేసి కన్నులుగా గర్వముగా మాట్లాడు నోరు గల ఆ వేరగు కొమ్మ సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని మృగము కొమ్ము ఇదొక మృగము దాని గురించి మాట్లాడుతాడు ఈ మృగం ఏం చేస్తుంది దానికి కొమ్ములు అంటే ప్రతి కొమ్ము ఒక దే ఒక రాజ్యానికి సాదృశం అనక్కడ దానియలకి విశదీకరిస్తుండడు దేవదూత చెప్తున్నాడు ఈ కొమ్ములు ఏంది అంటే దేవదూత చెప్తున్నాడు అర్థం అయితే అందులో ఒక కొమ్ము గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చదువు ఇరగ ఇరవై ఒకటి వచ్చిన ఇప్పుడు చెప్తున్నావు కదండి ఈ కొమ్ము ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు వారిని గెలుచున్న దాయను కాబట్టి ఈ కొమ్ము ఈ యొక్క మృగము పరుషుతులతో యుద్ధం చేసి వాళ్ళని గెలుస్తుంది అంటే దేవుని బిడ్డల మీద వీడు విజయం పొందుతాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం అదే రీతిగా ప్రటన గ్రంథము పదహ పదమూడవ దేలా అది గొప్ప జన సమూహం మీద విజయం పొందినట్లు చూస్తున్నాం అక్కడ వాళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకుందని చెప్పిస్తున్నా నేను అదే రీతిగా ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రటన చివరి భాగానికి అది ఒక రెండు గుంపులని దాన్ని కంట్రోల్లోకి తీసుకుంది మూడో గుంపు గొప్ప జనసమూహం నాలుగో గుంపులు అది ముట్టలేదు ఎందుకంటే వారి చుట్టూ అగ్ని కంచబెట్టిండి దేవుడు అయితే మూడో గుంపు అయిన గొప్ప జనసమూహము ఆయన రక్తంలో కడగబడినారు అయినా కానీ వారి యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోలేదు తర్వాత వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కి సమర్పించుకున్నారు వాళ్ళ జీవితాలు ప్రార్థన తక్కువ ఆరాధన తక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వాళ్ళ జీవితంలో అందుకు వాడు వాళ్ళని వాణి ఆధీనంలో తీసుకుంటూ చిక్క పట్టుచుకున్నాడు అన్నట్లు అయితే మృగము ఈ యొక్క ఘట సర్పం అంటే మనకు తెలుసు అది మంటలుగా కేడదానికి తెలుసు మీకు అదే రీతిగా మృగము అంటే భూ ఉండే మృగం అది అది తర్వాత అబద్ధ ప్రవక్త ఒక్కసారి ప్రకటన పేతుర్ పత్రిక చూడండి ఎవరన్నా పేతురు పత్రిక రెండవ అధ్యాయము రెండు మొదటి అధ్యాయము రెండో పేతురు మొదటి అధ్యాయము మొదటి వర్షం నుంచి చూద్దాం ఏసుక్రీస్తు అని శబ్దంకు అభిషిప్తుడని అర్థము దాసులను ఏసుక్రీస్తు దాసులను అపోస్తునైన సీమోని పేతు మన దేవుని యొక్క రక్షకుడైన ఏసు క్రీస్తు యొక్క బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమను చెప్పి రాయనది తన మహిమను బట్టి కుణ ఆతిశములను బట్టి మనలను పిలిచిన వారికి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవభక్తి జీవములకు భక్తికి భక్తికి కావలసినటు అన్నిటినీ మనకు దయచేసి నన్ను దేవుని మన ప్రభు ఏ కూర్చినట్టినైనా అనుభవ జ్ఞానమును వలన మీకు కలుగు ముప్పై సమాధానం విస్తరించనుగా ఆ మణిమ గుణ అతిశములను బట్టి ఆయన మనకు అమూల్యమును అయిన అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశలను అనుసరించటం వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవా స్వభావమును పొంది వాటిని అనుగ్రహించను కాబట్టి వీటన్నిటి నుంచి అంటే ఇటువంటి గుంపులలో ఉండకుండా ఉండాలంటే అది చెప్తున్నాడు దురాశల నుంచి బయటికి రావాలనే దురాశల నుంచి మనం ఎట్లా బయటికి రాగలము అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ అదే రీతిగా రెండవ అధ్యాయానికి వస్తే మొదటి వస్త్రంలో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి కాబట్టి ఈ ఫాల్స్ అబద్ధ ప్రవక్తలు ఎక్కడుంటారు అంటే ప్రజలలో ఉన్నారని చెప్తున్నాడు అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందిరు ఎప్పుడు ఉంటారు ఉందురు అంటే భవిష్యత్తులో కూడా ఉంటారు అని చెప్తున్నాడు పేదురు అటువలే అంటే అబద్ధ ప్రవక్తల వలె మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలేనే మీలోను అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగ చేసుకొనొచ్చు నాష్టకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించదురంట ఇది మీకొకటి సూచన నేను చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తారని అంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు రెండు గుంపులు ఇవి రెండు మృగాలు ఇవి రీతికి చెప్పాలంటే కూడా ఉప్మాన రీతికి అర్థం చేసుకుంటే ఎందుకంటే వాళ్ళంటే పవర్ఫుల్ ఏదైతే పవర్ఫుల్ ఉండి మనుషులని లోపరుచుకుంటుందో దాని మృగం నేను ఎన్నిసార్లు చూపించిన మీకు గతంలో ప్రకృతి సహజంగా గవర్నమెంట్ పవర్ఫుల్ బిజినెస్ పవర్ఫుల్ తర్వాత మతం కూడా పవర్ఫుల్ మతం ఏం చెప్తే అది చేస్తారు మనుషులు ఒక గొర్రెని బలి అర్పించే బలి అర్పించేస్తారు ఒక కోడిని బలి అర్పించేటంటే బలి అర్పించేస్తారు కానుకలు చేసుకోండి వెయ్యి అంటే ఇచ్చి పడేస్తారు అట్లా భయం అన్నట్టు మనుషులు అది మృగం అన్నట్టు కానీ ప్రకృతి సహజంగా మతపరమైన జీవితంలో మృగాలు ఏంది అంటే సర్పములు తేళ్లు అని నేను మీకు చెప్పించిన అయితే ఫస్ట్ తేళ్ళు పోతే తర్వాత సర్పాలు వస్తాయి వాళ్ళ థర్డ్ టైం వచ్చినప్పుడు రెండు కలిసి వస్తాయి అని కూడా చూపించిన గతంలో ఆ ప్రవచనాలు ముందు తేళ్ళను పంపిస్తాయి సర్పాలు ఈ తేళ్లు ఏం చేస్తాయి వాళ్ళ పనులు చేసుకొని వస్తాయి దాని తర్వాత సర్పాలు పోతాయి సర్పాలు వాటి పనులు చేసుకొని వస్తాయి అది ఐదవ బూరలో తేళ్లు పోయి పనిచేసేస్తాయి ఆరవ బూరలో సర్పాలు పోయి పనిచేసి వస్తాయి ఏం పనిచేస్తాయి వాటికి హక్కు ఇచ్చిండు వాటికి అధికారం ఇస్తారు దేవుడు గొప్ప జన సమూహానికి బుద్ధి చెప్పండి అని కాబట్టి ఎవరితో సహవాసం చేసిరారో వాళ్ళ ద్వారానే వీళ్ళకి కష్టాలు ఏర్పడతాయి మతపరమైన క్రైస్తవులకు అందుకే మన సహవాసం బహు జాగ్రత్తగా ఉండాల ఏ చర్చెస్లలో ప్రార్థనలు ఉండవో అక్కడ మనం ఉండొద్దు ప్రార్థనలు లేని చర్చెస్ ఎప్పటికి పోవద్దు ఎందుకంటే బహు డేంజరస్ ప్లేసెస్ అన్నట్టు ఎక్కువసేపు ప్రార్థనలు గడపని చర్చలు బహు డేంజరస్ చర్చలు కాబట్టి అటువంటి స్థలాలలో మనం ఉండవద్దు అయితే ఇక్కడ వీళ్ళు ఈ మొదటి రెండు గుంపులు ఏందవి అబద్ధ ప్రవక్తలు అబద్ధ వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారని చెప్తుంది ఈ వాక్యం ఎందుకంటే వాళ్ళు ప్రభుని విసర్జించారు వాళ్ళ కొరకు ప్రభు తమ తన క్రయదనంగా తన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు అయినా కానీ వాళ్ళు తనని శిబిరంగా విసర్జించేసిరు విడిచిపెట్టేస్తారు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఇవి ఆత్మలన్నట్టు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నాం ఘట సర్పము వీళ్ళ నోట్లకి వెళ్ళొచ్చే వాక్యాలు అంటే బోధలు అన్నట్టు భిన్నమైన ఎందుకు అది ఇక్కడ మనం చేసినాం భిన్నాభిప్రాయములు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారంట కానీ ఏది కూడా రహస్యంగా ఉండేదన్ని బయటికి రావాల్సిందే అది మనకు తెలుసు అది చూడాల్సిందే నువ్వు చూసి నువ్వు తీర్మానించుకున్నావు నీ లైఫ్ లో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు ఏ శ్రవనా మనిషిన ఏ బోధని వెంబడిస్తున్నావు మతపరమైన జీవితాన్న ఆత్మీయమైన జీవితాన్న మతపరమైన జీవితం ఇంకా శరీరానుసరంగానే ఉంటది ఆత్మీయమైన జీవితము దానికి ఆపోజిట్ గా ఉంటుంది త్యాగపూరితమైంది కష్టాలను అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ ముందుకు పోయేది ఎంత శ్రమ ఉన్నా ప్రభుని కాబట్టి ఇప్పుడు మా పేతులు రాష్ట్ర పత్రిక చూసినట్లు వీళ్ళు వీళ్ళ నోట్ల నుంచి ఏమొస్తుంది అంటే భిన్న అభిప్రాయాలను తర్వాత నాశనకరము అగు బోధలు ఈ బోధ నాశనం నడిపిస్తుంది క్యాప్చర్ కల్ట్ బోధ డిస్పెన్సరేషన్ బోధ ఇవన్నీ మనం చూసినాం గతంలో ఇవన్నీ ఎటువంటి బోధలంటే బీలాము బోధ నికొలతుల బోధ ఎజబేలు బోధ దాని తర్వాత ఇంకేదో చూపించాను దయ్యముల బోధ భూతముల బోధ ఇవన్నీ కొత్త నిబంధనలనే ఉన్నాయి పత్రికలలో ఈ ఐదు రకాల బోధలు కొత్త నిబంధనలు ఉన్నాయనేసి ప్రభు మనకు చూపించండు వాక్యాలలో ఈ ఐదు రకాల బోధలు నాశనానికి కాబట్టి వాటి నుంచి మనం దూరం ఉండాల ఈ బోధ ఎక్కడికెళ్ళొస్తుంది అంటే వీరి నోట్లకెళ్ళొస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మనకి చూడండి పద పదమూడం మరియు ఘట్టసత్వం నోట నుండి క్రూరముఘము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు వెడలగా చూచి ఇది చిహ్నాలు కప్పల వంటి ఆత్మలు బయటికి రావడం ఆత్మ అంటే మీకు తెలుసు ఎట్లా ఆత్మ అది పొగలాగా ఉంటుంది అది ఏశ్వరం మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు పౌరము వలే అన్నాడు కానీ పౌరం కాదు అది అదొక అసలు దానికి ఒక ఆకారం అంటూ సీయర్గా మనకు గుర్తుపట్టలేమన్నట్టు దేవుని ఆత్మ దుష్ట ఆత్మలు నేను చాలా మా చాలా చూసినాను గతంలో కాబట్టి నాకు తెలుసు అవి ఎట్లుంటాయి ఆత్మలు ఒకటేమో ఒక రకంగా బూడిద రంగు మంచెలాగా ఉంటది మరొకటి కాఫీ పౌడర్ లాగా ఉంటుంది దాని ఆత్మ ఒకటేమో నల్ల పొగ దట్టమైన నల్ల పొగలాగా ఉంటది ఆత్మలు ఇవన్నీ రకరకాల దయాలు అన్నాడు ధీమన్స్ అన్నట్టు చాలా మంది ఏమో టీవీలలో చూపిస్తారు సినిమాలలో బొమ్మలు అట్లనే ఉండవు ఇవన్నీ ఆత్మలు కాబట్టి ఆ ముగ్గురు నోట్ల నుంచి ఆత్మ కప్పల వల్ల బయటికి రావడం ఈయన కాబట్టి ఇవి ఆత్మలు అంటే ఒక పొగలాగా వస్తున్నాయి కానీ అవి కనిపించడానికి కప్పలాగా కనిపించినాయి అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కప్ప దేనికి సంబంధించింది ఈ అపవిత్ర ఆత్మ దేనికి సంబంధించింది కప్ప తర్వాత ఆత్మ ఎటువంటి ఆత్మ అపవిత్రమైన ఆత్మ అంటే కప్ప కనిపించే అపవిత్రమైన ఆత్మ అని అక్కడ చెప్పబడి అవి బయటికి వచ్చినాయి చూసిన అంటే అవి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ లోకంలోకి మనం అర్థం చేసుకోలేదు ఇవి ఎప్పుడో బయలుదేరిపోయినాయి కొన్ని వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి ప్రపంచంలో కానీ అది ముగింపు దశకు వచ్చినాయి ప్రవచనాన్ని ఎప్పుడు మనం అట్లా అర్థం చేసుకోవాలా ఇవి ఎప్పుడో ఆరంభమైపోయినాయి మన కాలానికి ముగిస్తున్నాయి అందుకు మరీ జాగ్రత్తగా భయముతో గణుకుతో మనం ప్రభు సన్నిధిలో సమయం గడపాలా ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది నీ పరిస్థితి ఎట్లుంటుందో నీకెట తెలుసు నువ్వు అనుకుంటున్నావేమో అంత బాగానే ఉంది అనుకుంటున్నావు కానీ నీ ఆత్మకు తెలుసు నీ పరిస్థితి ఏ రీతిగా ప్రభు తేటగా కనిపిస్తుంది ఆత్మ ఎట్లుందో ను సిద్ధంగా ఉన్నావో లేదో నాకు తెలియదు కదా ప్రభు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ పరిస్థితి కాబట్టి కొంచెం క్లుప్తంగా ఇంకొక రెండు మూడు నిమిషాలు నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఈ కప్పలు ఏందనేది చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా వచ్చే వారము ఈ కప్పలకు సంబంధించింది బోధన ముగించేస్తా కప్ప ముఖ్యంగా కప్ప అనేది అపిత్రమైన జీవి ఉరికి జీవించేది బురదలో జీవించేది కప్పలో దాంట్లో రకరకాల రోగాలు ఉంటాయి ఇది మీకు చాలా మంది తెలియదు కప్ప మురికి కాలువలలో ఉంటుంది అది రకరకాల బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటాయి దానికి తర్వాత కప్ప ఈ ఎగురుతున్న కీటకాలని దాని నాలికని పొడుగ్గా సాగదీస్తుంది కప్పకున్న గుణగనప్ప దాని నాలికెని బహు దూరంగా ఒక రబ్బర్ బ్యాండ్ లాగా దాని దాని ఆ యొక్క ఎగురుతున్న బటర్ఫ్లై కావచ్చు ఏదన్నా పురుగు కావచ్చు దాన్ని పట్టుకొని తీసుకొని తినేస్తుంది అంటే అది పొంచి ఉండి హంటింగ్ చేసే టైప్ అన్నట్టు కప్ప కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైపోతుంది గతలు గెలిపించిన హంటింగ్ ఎవరు చేస్తారని ఇది ఒక సరే నేను అనేది ఏంటంటే వీరి నోటికి వచ్చే ఈ ఆత్మలు అంటే వీరి నోటి నుంచి వచ్చే ఈ వాక్యాలు వారి మాట్లాడే మాటలు మనుషులను పోయి హింగ్ చేసుకొని పోతాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలా ఏ చర్చల వింటున్న వాక్యం ఏ పాస్టర్లు వాక్యం చెప్తున్నారు ఏ బ్రదర్ సిస్టర్స్ వాక్యాలు చెప్తున్నారు ఎవరు వీళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ను జాగ్రత్తగా గమనించాలా లేకపోతే నువ్వు వాడిని నాకర్ చికబడతూ వంధిస్తా ఉండాలా ఇది ఈ ఆత్మ నేను విభజించాలా ఇదేం సంబంధించింది ప్రభా నా అతను మాట్లాడనైనా ఒక్కటే వాక్యాన్ని నేను అప్పలకు సంబంధించింది ఆ ఫస్ట్ టైం మనం చూస్తాము దాని తర్వాత లేవియా కాండంలో చూస్తాము దాని తర్వాత కీర్తన గ్రంథాలు కూడా చూస్తాం మనము నిర్గమా కాండంలోని ఒక్కటే వాక్యాన్ని చూపిస్తాను నేను ఎందుకంటే పెద్ద టైం లేదు నిర్గమా కాండము అధ్యాయంలో మనకు తెలిసింది మోషే ఆ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు తన జన్లను పంపించమని దేవుడు మాట్లాడుతున్నాడు పర్మిషన్ ఇవ్వాల మాకు పోవడానికి అని అడుగుతున్నాడు మొదటి తర్వాత ఎవ మోషతో ఇట్లా నిన్న నీవు ఫరో యొక్కకు వెళ్ళి అతనితో నన్ను సేవించటకు నా జన్లను పోనిమ్ము నీవు వారిని పోనీయ నుండి ఎడలా పోనీయనున్నని ఎడల ఇదిగో నేను నీ పొలిమెరాన్నిటిని కప్పల చేత బాధించదను కాబట్టి కప్పలు బాధిస్తాయి మీ బోధ ద్వారా అనేక మంది జీవితంలో బాధ వస్తుంది తర్వాత మూడవ శరం ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును చివరి కాలం స్ప్రెడ్ అయితే కప్పలు ఈ బోధలు ఈ అపవిత్ర దురాత్మలు అపవిత్రమైన ఆత్మలు అపవిత్రమైన ఆత్మ అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ లో అన్క్లీన్ స్పిరిట్ అంటే అన్క్లీన్ స్పిరిట్ అంటే శరీర కార్యములను నెరవేర్చుకుండే ఆత్మలు నీ యొక్క శరీర కోరికలను తీర్చుకుండేది నీకు ఏమేం వ్యామోహాలు ఉన్నాయో వాటి అన్నింటికి కోరిక అది నీ శరీరం అందుకే ఉపాస ప్రార్థనలు చేయమని ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు అదుపులోకి పెట్టుకోవాలంటే నీకు ఉపాస ప్రార్థనలు అవసరం నువ్వు అనొచ్చు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు బ్రదర్ అనొచ్చు ఒక కూట కంపల్సరీ ఉండొచ్చు ఎంత హెల్త్ ప్రాబ్లం ఉండగా నీ హెల్త్ ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి దాని ద్వారా లేదు నా బాడీలో షేకింగ్ వస్తుంది లిక్విడ్ డైట్ మీద ఉండు ఒక గ్లాస్ ఫ్రూట్ చూసి దానికి ఉపాసం ఉండు నీ బాడీ అలవాటు అయ్యే ఎంతో ఏ మనం సమర్థించుకోవద్దు నువ్వు సమర్థించుకుంటే నువ్వు ఇంకా శీరాన్ని ప్రేమిస్తున్నావు అన్నట్టు కాబట్టి ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును ఎక్కడ ఏరు అంటే మురిగి కాలువా అవి నీ ఇంట ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఈ బోధ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది ఈ బోధ వెళ్ళడం వల్ల నీ జీవితం ఎట్లా ఉంటుంది అవి ఇంట నీ పడక గదిలో చూడండి పడక గది మీద పడకలు కూడా వీళ్ళు పాపం చేస్తారు ఈ బోధ సమర్థిస్తారు మీకు ఇవన్నీ కొన్ని సంవత్సరాల క్రితమే నేను చూపించిన ఎండ్ టైమ్స్ ఇవి మనకి ఎట్లుండబోతున్నాయి సేమ్ సెక్స్ మ్యారేజ్ యాక్ట్ త్వరలో రాబోతుందని నేను మీకు చూపించిన వీళ్ళు కోర్టులు కేసులు సేమ్ సెక్స్ వీళ్ళందరూ మాకు హక్కులు అని కొట్లాడతారు ఇవన్నీ మన కాలంలో జస్ట్ త్రీ ఇయర్స్ అని నెరవేర్పినాయి అన్ని ఇవి కొన్ని సమాచారా నేను ఇవి నెరవేర్తాయని ఎందుకంటే ఏ చూపించు లోతు సోయరు ప్రాంతాన్ని విడిచిపెట్టక ముందు సుధమ గుమర కాపులు అసలు అట్లనే ఉండబోతున్నారు భవిష్యత్తులో ఉన్నారు మన టైంలో నెరవేరుతుంది ప్రపంచం అంతటా హోమో సెక్షువాలిటీ పెరిగిపోయింది హైదరాబాద్ లో లక్షల మంది వచ్చేసారు ఇప్పుడు వేళలు ఉన్నటువంటి లక్షలు దూరిపోయారు ఇప్పుడు కాబట్టి ఇవన్నీ నెరవేరుతున్నాయి ఇప్పుడు చూడండి ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ నీ మంచం మీదికి నీ సేవకుల ఇళ్లలోనికిని నీ జన్ల మీదికి పొయ్యిలోనికిని నీ పిండి పిసుగు తొట్లలోనికిని ఎక్కి వచ్చను ఈ అపవిత్రత ప్రతి దశలో వచ్చేస్తుంది నీ జీవితంలో నీ ఇంట్లోకి వస్తున్నాయి నీ పడకకు వస్తున్నాయి నీ మంచం మీదకి వస్తున్నాయి నీ సేవకుల దగ్గరకు వస్తున్నాయి వాళ్ళ ఇంట్లోకి నీ జన్ల మీదకి వస్తుంది నీ పొయ్యిలోనికి వస్తుంది నీ పిండిలోనికి వస్తుంది నీ తొట్లలోనికి వస్తుంది తినే ఆహారం ప్రతిదీ డిస్ట్రాయిడ్ అంత అపవిత్రమైపోయింది జీవితాలు నేను ఇక్కడికే ఆపేస్తాను ఆ కపలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చినని ఏహో అసలు ఇచ్చినాడని చెప్పుమా నేను ఇవన్నీ ఎక్కడికి వస్తే బాగా నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి ఎవడైతే ఈ అబద్ధ బోధలు వింటారో వాళ్ళందరి మీదికి వస్తాయి ఈ అపవిత్రాత్మను ఇక్కడికి నేను ఆపేస్తా వచ్చే వారం నేను ముగిస్తా పరశుధ్ర వాళ్ళు తండ్రి మీకు వందనాలు అయినా చివరి కాలం నేను చూస్తున్నాం ప్రభావ అబద్ధ బోధ ఎట్లా విస్తరిస్తుందని మీరు మాకు చూపించినారు కప్పలు అపవిత్రమైన జీవులు వాటి ద్వారా సాల్మోల్లా అనే రోగాలు రకరకాల రోగాలు వస్తేనే మీరు మాకు ఎన్నిసార్లు చూపించినారు ప్రభు అవును ప్రభువ వీటిని తినొద్దు అని లేవి అకాండం పదకొండో మీరు ఈ సార్ వాళ్ళకి చూపించినారు అయినా ప్రపంచంలో చాలా మంది వీటిని తింటున్నారు ప్రభు అవును ప్రభు కానీ వీటిని మాకు ఆత్మీయ స్థితిలో కప్పల వంటి ఆత్మలు ఏందనది అపవిత్రమైన బోధ ప్రపంచమంతటా విస్తరించింది అయినా వాటి నుంచి మమ్మల్ని ఇన్సులేట్ చేయమని ప్రార్థిస్తున్నాం వాటిని పరిశీలించి అసహించుకోవాలా ప్రభ తాజా మన్నా మేము తినాలా ప్రభా కుళ్ళిపై ఇది కాదు అనుగ్రహించి వింటున్న వారందరి జీవితంలో ప్రభా ఒక నూతనమైన ఆ ఆసక్తిని పుట్టించండి ఇది కష్టం కాదు తన బిడ్డలకి చిన్న పిల్లలకి నేర్పించినట్లు మీరు నేర్పిస్తారని మాకు చూపించినారు వీటిని ఈ లోకస్తులకి కష్టం కావచ్చు కానీ మేము ఏ పుస్తకాల నుంచి నేర్చుకుంటున్నాం మీ దగ్గరకు నేర్చుకుంటున్నాం మేము అది సాక్ష్యం ఇస్తాం ఎక్కడ పోయినా మాలో ఎటువంటి వేషధరణ లేదు ఉండకూడదు అందుకొరకు మేము ప్రయాసపడుతున్నాం ప్రభు వీటిని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలా పరిషక్ సిద్ధపడుతున్నాం ప్రభుగా ఈ కప్పలని ఆత్మంటి అపవిత్రమైన ఆత్మలు శరీర కోరికలను తీర్చుకుంటే ఆత్మలు తిని తాగి సుఖించడం అన్న ఆత్మలు ఏం ధరించుకోవాలా ఏమి తినాల అపవిత్రమైన జీవితం కామపూరితమైన జీవితం వీటన్నిటినీ మేము అసహించుకుంటున్నాం ప్రభుగా ఏసుక్రీస్తు పరుశుధనాన అవి బహుదూరం అవునుగాక మా శరీర కోరికలన్నీ మా నుంచి బహుదూరం అయిపోనుగాక మా శరీర కోరికలని చంపమని ప్రార్థిస్తున్నాను నేను మీ మమ్మల్ని కాల్చమని ప్రార్థిస్తున్నాం మీ కోడా దెబ్బాలి మేము పొందులాగన సహాయపడండి ప్రభావ మేము పొందులాగన నడిపించండి నేను మీరు పొందిన యొక్క చేతుల్లోని గాయాలి కాళ్ళలో గాయాలి ప్రభ మేము తిరిగి పొందుకోవాల ప్రభ విరిగి నలిగిన జీవితం మీకు అవసరం కాబట్టి మాకు అటువంటి జీవితం అనుగురించి రాత్రి మంచి ప్రతి ఉదయం లేసి మీ మనస్థితించాలన్నా సహాయపడండి ముఖ్యంగా ప్రతి అనారోగ్యానికి గద్దిస్తున్నాం ఏసుక్రీస్ అయినా ఇన్ దైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్ రైట్ నా విత్ జీసస్ నేమ్ ఐ కమాండ్ యూ ప్రభావ అందరినీ విశేషంగా మీ సేవ చేయాలా ఎంతో మందిని మీ చక్కగా నడిపించుకోవాలి వారిలో ఒంటరిన వాడు పది వందలా ఉన్న మందిని రక్షించుకోవాల జీవితాంతం మినిమం అటువంటి ప్రేరేపణ అనుగ్రహించి నడిపించమని ఏసు క్రీస్తు పరుషుత నామమ్మ ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రవైన మన ప్రవైన ఏసు క్రీస్తుకు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆ మేన్ అందరికీ ప్రైజ్ రాడుతారు